సహ నో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినీతమస్తు శాంతి శాంతి శాంతి ఈ సృష్టిని మనం పరిశీలిస్తే ఇందులో రకరకాల భేదాలు మనకు కనిపిస్తాయి నానాత్వం ఉంటుంది మనుషులు పశువులు పక్షులు క్రిమికీటకాలు మృగాలు చెట్లు చామలు లతలు తీగలు రాళ్ళు రెప్పలు కొండలు గుట్టలు నదీనదాలు సముద్రాలు లోయలు వాగులు వంకలు నింగి నేల ఖగోళం భూమి మీదే ఇన్ని భేదాలున్నాయి ఇక ఆకాశ మండలంలో ఖగోళంలో ఇంకెన్ని భేదాలు ఉంటాయి ఇంకా కనపడనటువంటి ఆకాశ మండలాన్ని ఆ గగన తలాన్ని దాటి మనకు కనిపిస్తుంది పైన ఉన్నటువంటి ఆ నీలి ఆకాశం నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు ఇత్యాది ఇంకా దాన్ని దాటుకుంటూ ఇంకా పైకి వెళితే అంటే మన కనుచూపు అందనంత మేర కనుక ఇంకా ప్రయాణం చేసి ఇంకా పైకి వెళ్ళి చూస్తే అక్కడ ఇంకెన్ని భేదాలు ఉన్నాయో ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క మండలంగా చెప్పబడింది ఆ మండలంలో మళ్ళీ ఇన్ని వైలక్షణ్యాలు ఉంటాయి అప్పుడు మనకు అనిపించేటువంటి ఒక భావన ఇదన్నీ ఒక్కసారి కనుక మనం కళ్ళు మూసుకొని వీటన్నిటినీ పోగు చేసుకుని మనం చూస్తే మనకొక్కటే అనిపిస్తుంది ఇంత విశాలమైన సృష్టిని తయారు చేసింది దీన్ని రచించింది దీన్ని స్వస్థానంలో వాటి వాటి స్థానంలో అమర్చిపెట్టింది ఈ కథనంతా నడిపించేది దీనికి సృష్టి స్థితి లయము అనేటువంటి ఒక ధర్మాన్ని ఒక చట్టాన్ని అమర్చింది అలాగనే ఈ ప్రకృతిని పరిశీలిస్తే ఇందులో ప్రతి దానికి దాని యొక్క ధర్మం అంటూ ఉంటుంది ప్రతి ఒక్కదానికి దాని యొక్క పరిధి ఉంటుంది ఆ పరిధిని అతిక్రమించకుండా ఆ పరిధిని ఆ హద్దుని దాటకుండా ప్రతిదీ ఆ వలయంలోనే అది పని ఉంది ఉనికిని పొంది అలాగా ఉంది ఒకనొక కాలంలో అది కనుమరుగైపోతుంది మరి ఇంత చట్టాన్ని ఈ అద్భుతమైనటువంటి ధర్మాన్ని ఏర్పాటు చేసింది ఈ సృష్టిని రచించింది నిజంగా పరిశీలిస్తే ఒక్క సత్యం అర్థమవుతుంది ఏంటంటే మనం కాదనేది తేలిపోతుంది ఇవన్నిటినీ ఒక్కసారి కనుక మనం చూస్తే ఏదో మన ఇంట్లో చపాతి ఒత్తుకుంటూ చపాతి నేను చేశాననుకోవచ్చు లేదా బట్టలు ఉతికి ఆరేసి ఇది నేను ఇలా చేశాననుకోవచ్చు కానీ సమగ్రమైనటువంటి ఈ సృష్టి కార్యాన్ని కనుక ఒక్కసారి మనం ముందు పెట్టుకుని చూస్తే మనం మినహాయింపు పొందుతాం ఏంటనంటే అసలు ఈ సృష్టిని ఊహించడానికి కూడా వీళ్ళైనటువంటి ఈ సృష్టిని మనం ఏ రకంగానూ ఊహించుకోలేం అంత విచిత్రమైనటువంటి సృష్టిని ఇన్ని రహస్యాల్ని నిక్షిప్తం చేసి సృష్టించింది ఎవరు అనేటువంటి ఒక ప్రశ్న మనలో ఒక ఆశ్చర్యాన్ని లేబుతుంది ఒక ఆశ్చర్యానికి తెరెత్తుతుంది దాన్ని ఇంకా ముందు కొనసాగిస్తూ మనం వెళితే అసలు ఈ సృష్టిని తయారు చేసింది బాగా ఆలోచించండి మానవ రూపంతో ఉండేటువంటి ఒక వ్యక్త ఎందుకంటే మనందరం మనుషులను కనుక మనం అలానే ఊహించుకుంటాం లేదు ఒక విచిత్రమైనటువంటి ఒక ఏదైనా ఒక జీవో లేదా ఏదైనా ఒక శక్త ఇన్ని పరిశోధనలు ఆనాటికాల నుండి జరుగుతూ వస్తున్నాయి జరుగుతున్నాయి జరగబోతాయి కూడా ఎందుకనంటే దీని పట్ల విచారణ చేసే ప్రతి వ్యక్తికి కూడా బాగా తెలుసు ఈ సృష్టి తను చేయలేదని మనం ఎప్పుడూ చూస్తూ ఉంటాం ఒక శిశువుకి జన్మనిచ్చిన తల్లిని తండ్రిని అడిగితే మీరేనా ఈ శిశువుని కన్నదేనంటే ఏమండి మేము తల్లిదండ్రులం వరకే కానీ కనేశక్తి మాకు కాదండి అది ఎందుకనంటే అది లోపల ఏం జరిగిందో లోపల ఏ ఏ పరిణామాలకు గురైందో అది ఏ రకంగా ఒక శిశురూపాన్ని ధరించిందో అది స్త్రీ రూపమా పురుష రూపమా ఏ లింగాన్ని అది ధరించిందో కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు ఈ అవయవాలన్నీ కూడా ఏ రకంగా వృద్ధి చెందాయో అసలు ఇవేవి మాకు తెలీదండి అది ఎప్పుడు బయటకు వస్తుందో కూడా మాకు తెలీదు బయటకు వచ్చిన తర్వాత అది ఎంతకాలం ఉంటుందో కూడా మాకు తెలీదు ఈ తెలీదు తెలీదు తెలీదు అనేటువంటి అజ్ఞానం శిశువుని కన్న తల్లిదండ్రుల్లో కూడా ఉంది ఆ శిశువు పట్ల కాబట్టి ఇంకా వాళ్ళు కర్తలని చెప్పుకునేదానికి లేదు యో యహ్ కర్త సతజ్ఞహ ఈ వాచ్ని తయారు చేసిన వాడిని మీరు అడగండి ఏమయ్యా దీన్ని ఎందుకు ఇలా పెట్టావు దీనికి ఎందుకు మూత ఇలా పెట్టావు దీని డైలింగ్ ఎందుకు ఇలా పెట్టావు దీని పెద్దమూలు ఇలా పెట్టావు లోపల ప్రతి వస్తువుని అతను విప్పి విడమరిచి చెప్తాడు ఎందుకని యహ్ కర్త సతజ్ఞహ ఒక కుండను తయారు చేసినటువంటి వాడిని అడగండి ఆ కుండ ఎలా తయారు చేశాడో చక్కగా విడమరిచి చెప్తాడు బాగా ఆలోచించండి ఒక కెమెరాని తయారు చేసిన వాడిని అడగండి ఆ కెమెరా గురించి సమూలమైనటువంటి సమగ్రమైనటువంటి విషయాలన్నీ మన ముందుంచుతాడు కానీ ఒక శిశువు యొక్క కర్తృత్వాన్ని వహించే తల్లిదండ్రులను అడగండి మీరే కదా దీని కర్తలు ఎలా తయారు చేశారంటే మాకు తెలియదండి అంటారు అంటే మీరే కర్తలైతే ఖచ్చితంగా మీకు దాని యొక్క ప్రతి అణువు తెలిసి మీకు తెలియకుండా అది ఉత్పత్తి అయింది అని అంటే కర్తలు మీరు కాదు ఫినిష్ దానికి కర్తృత్వం మీది కాదు అసలు మీరు దానికి కర్తయే కాదు ఎందుకనంటే మీరు కూడా ఎలా తయారయ్యారో మీకే తెలియదు మిమ్మల్ని తయారు చేసిన వాళ్ళకీ తెలియదు కారణం వాళ్ళు తయారీ తయారీ కర్తలు వాళ్ళు కారు కాబట్టి లోకాన్ని మనం సరిగ్గా పరిశీలన చేస్తే ఈ అనుమానం ఈ రకమైనటువంటి ఒక సంశయం వెంటాడుతూనే ఉంది మానవ మేధను ఎందుకంటే చెట్లు కొండలు గుట్టలు ఈ సృష్టిని చూసి అబ్బా ఈ సృష్టి చాలా విశాలమైంది అందంగా ఉంది అచింత్య రచనాశక్తి అబ్బో చాలా గొప్ప సృష్టి ఇది అని అవి ఆశ్చర్యానికి లోనవ్వలేదు లోనయ్యి దాని మీద విచారణ చేయలేదు అలాగని ఏ పశువు పక్షి క్రిమి కీటకం మృగం ఏది కూడా ఈ రకమైన విచారణ చేయలేదు యావత్ సృష్టిలో ఆశ్చర్యానికి లోనైనటువంటి జీవి ఒక మానవుడు లోనైన మానవుడు ఊరికినే ఉండకుండా దాని పట్ల విచారణ చేస్తున్నాడు చేయబోతాడు కూడా మరైతే ఈ విచారణకు పరిష్కారం ఉండదా ఉంది ఎలాంటి పరిష్కారం అనంటే ఈ విచారణకు ఒక్కటే పరిష్కారం కేవలం భౌతిక వాదాన్ని మనం పక్కన పెట్టి మూలాన్ని కనుక పట్టుకోగలిగితే కారణాన్ని కనుక ఈ కార్యమైనటువంటి సృష్టి మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ ఆభరణాన్ని చూపించి ఇది ఉంగరము అన్నాను ఈ ఉంగరానికి కారణమేంటి అనేటువంటిది నేను వెతగాలనుకోండి ఉంగరాన్ని పట్టుకుని దీనికి కారణానికి దీనికి ఆధారము దీనికి హేతు అయినటువంటి దాన్ని నేను వెతకడం మొదలు పెడితే నాకు దీని యొక్క మూలం బంగారం అని అర్థమవుతుంది అలాగనే ఈ సృష్టిని మనం చూస్తున్నప్పుడు ఈ సృష్టితో మనం వ్యవహరిస్తున్నప్పుడు ఈ సృష్టిలో ఒక భాగమై మనం ఉంటున్నప్పుడు ఈ సృష్టినే మనం చూసి దాన్ని కనుక మనం విచారణ చేస్తే మనకు అర్థం కాదు దాని ద్వారా మూలాన్ని మనం పట్టుకునే ప్రయత్నం చేయాలి దాని ద్వారా దీనికి కారణమైనటువంటి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి ఎందుకు అనంటే బాగా ఆలోచించండి ఒక కొబ్బరి చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ కొబ్బరి చెట్టుకి కారణం ఏంటని మనం వెతకాల్సి వచ్చినప్పుడు ఆ కొబ్బరి చెట్టు పక్కనే ఒక చిన్న మొక్క లేచుంటుంది కొబ్బరి మొక్క ఎందుకు ఈ కొబ్బరి మొక్క లేచింది ఈ మొక్కే ఇంత పెద్దదైంది ఎలా అయింది అని ఆ మొక్కను కనుక మనం తోవి చూస్తే చిన్న మొక్కని అప్పుడు దాని కారణం బయటపడుతుంది కింద టెంక ఉంటుంది కొబ్బరి బోండం ఉంటుంది ఓహో ఈ బోండం నుంచైనా ఈ మొక్క వచ్చింది మరి ఈ బోండం ఎక్కడి నుంచి వచ్చింది ఇదిగో ఆ చెట్టు దగ్గర నుంచి వచ్చింది ఆ చెట్టు మీద ఉన్నటువంటి బోండమే బాగా అక్కడ పరిణితి పొంది అది అక్కడి నుంచి విడివడి కింద భూమిలో కప్పుకుపోయింది అక్కడి నుంచి మొలకెత్తింది కాబట్టి ఈ వృక్షానికి మూలం ఆ ఫలం అలాగనే మనం కూడా ఒక నిర్ణయానికి రావచ్చు ఈ సృష్టికి మూలం ఈ కృష్ణే ఎందుకని కొబ్బరి చెట్టుకు కారణం ఏమిటి కొబ్బరి టెంక కొబ్బరి బోండం మరి ఆ కొబ్బరి బొండానికి కారణం ఏమిటి కొబ్బరి చెట్టు కాబట్టి కొబ్బరి చెట్టుకు కారణం కొబ్బరి బొండం అందుకనే మనకు అనవస్థా దోషం అసలు ముందు చెట్టు వచ్చిందా ముందు విత్తు వచ్చిందా ఈ ప్రశ్న మనందరిలో కలుగుతుంది కాబట్టి చెట్టు ముందా విత్తు ముందా అనేటువంటి అనుమానం ఎలా బయలుదేరిందంటే ఇలానే బయలుదేరింది అలాగే ఇప్పుడు కనుక అదే నియమాన్ని మనం ఇక్కడ వర్తింపజేసి ఈ సృష్టికి కారణం ఈ సృష్ట వినండి మళ్ళీ ఆ సృష్టి పెరుగుతుంది అందులో నుంచి కొన్ని పదార్థాలు జారి మళ్ళీ సృష్టి ఎలా అయింది అని కనుక మనం నిర్ధారణ చేస్తే అంతకంటే పెద్ద అజ్ఞానం ఇంకొకటి ఉండదు ఎందుకు అనంటే ఈ సమస్త సృష్టిని కూడా బాగా ఆలోచించండి సదేవ సౌమ్య ఇదమగ్రే ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహనాస్తి కించనా ఉపనిషత్ అంటుంది ఎంత అద్భుతమైనటువంటి శబ్దము హే సౌమ్య ఓ ప్లీజింగ్ సెల్ఫ్ ఓ గుడ్ లుకింగ్ సెల్ఫ్ అంటే ఓ చక్కటి సౌమ్య రూపాన్ని ధరించినటువంటి వాడా అని సౌమ్య అని అక్కడ సంబోధన చేయడం వల్ల ఏంటంటే ఓ మంచి మనస్సు కలిగున్నటువంటి వాడా మంచి హృదయం కలిగున్నటువంటి వాడా అర్థం అంటే చెప్పింది చెప్పినట్టుగా అర్థం చేసుకోగలిగేటువంటి శక్తున్నవాడివి అని అర్థం అనమాట ఇన్ఫ్యాక్ట్ ఇంప్లాయిడ్ మీనింగ్ అని చాందోగ్యోపనిషత్తు అంటుంది సదేవ సౌమ్య ఇదమగ్రే ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మా నహ నానా అస్థి కించనా సరే చాలా బాగుందండి అసలు ఎలా వెతకాలండి ఈ విచారణ అంటే మన ఋషులు ఏం చేశారనంటే ఋషులకి ఈ విజ్ఞానవేత్తలకి ఇప్పుడు మన సమాజంలో ఉండేటువంటి విజ్ఞానవేత్తలకి చిన్న తేడా ఇద్దరూ విచారణ చేసేవాళ్లే అయితే ఋషులకి విజ్ఞానవేత్తలకి తేడా ఏంటంటే ఋషులు ఈ చర్మానికి లోపల విచారణ చేయడం మొదలుపెట్టారు ఇలా వెళ్ళడం మొదలుపెట్టారు ఈ చర్మం లోపల నుండి లోపలికి వెళ్ళడం మొదలెట్టారు ఈ విజ్ఞానవేత్తలు చర్మం బయటకొచ్చి విచారణ చేయడం మొదలుపెట్టారు అది తేడా పరాంచికాని వెద్రనత్ స్వయంబూహు తస్మాత్ పరాం పశ్యతి నాంతరాత్మన్ ఈరోజు ఏ సైంటిస్ట్ అయినా చూడండి వాడి మీద వాడు విచారణ చేసుకోవట్లేదు అతను ఏం చేస్తున్నాడంటే అణువుల మీద పరమాణువుల మీద ఇంకా ఏదైనా ఉంటే వాటి మీద ఇంకా ఏదైనా ఉంటే వాటి మీద విచారణ చేస్తూ ముందుకెళ్తున్నాడు కాబట్టి భౌతిక అనబడుతుంది దాన్ని అందుకనే ఫిజిక్స్ అంటే భౌతిక శాస్త్రం పేరు దానికి కెమిస్ట్రీ అంటే రసాయనిక శాస్త్రం నో డౌట్ ఈ సృష్టిని కనుక మనం బాగా విడదీసి విచారణ చేస్తే ఈ సృష్టిలో ఈ రెండే సైన్సులు ఉన్నాయి ఏమిటి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవి రెండే ఉన్నాయి ద కాంబినేషన్ ఆఫ్ ద సింక్రనైజేషన్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బాగా ఆలోచించండి రసాయనము శక్తి ఇవి రెండు కలిస్తే ఈ సృష్టి నో డౌట్ కానీ రసాయనాన్ని శక్తిని కనుక మనం విచారణ చేస్తూ ముందుకెళితే అగమ్య గోచరంగా తేలిపోతాం ఇదిగో చెట్టు ముందా విత్తు ముందా అని అందుకనే మన ఋషులు ఏం చెప్పారనంటే అసలు బయట కనిపించే ప్రపంచాన్ని పక్కన పెట్టు నువ్వుంటేనే కదా ప్రపంచం నువ్వు ఉంటేనే కదా ఈ సృష్టి గురించి ఆలోచిస్తావు అసలు నువ్వేమిటో నువ్వే ఈ సృష్టిలో ఒక భాగం కనుక నీ నుండి విచారణ మొదలుపెట్టు నీ మీదనే విచారణ జరుపుకో నీ పట్ల నువ్వే దాన్ని గురించి చక్కటి చదవగాహన పెంచుకో అని చెప్పి మన ఋషులు ఆత్మ విచారణ చేయించారు వాళ్ళు ఏం చేశారు అనంటే పదార్థ విచారణ చేశారు మన ఋషులు పరమార్థ విచారణ చేశారు వాళ్ళు రూపాలని విచారణ చేశారు మన ఋషులు స్వరూపాన్ని విచారణ చేయించారు బాగా ఆలోచించండి వాళ్ళు పదార్థం వరకే వెళ్ళి ఆగిపోతున్నారు ఎందుకని ఇక విచారణ చేయడానికి పదార్థం దొరకట్లేదు ఇంకా అంతవరకే వెళ్ళిపోతున్నారు ఇంకా ఆఖరికి ఏమి చెప్పారంటే ఆఖరికి ఐన్స్టీన్ అనేటువంటి గొప్ప సిద్ధాంతకర్త ఇప్పుడు అంతకు మించినటువంటి సిద్ధాంతకర్త లేడని ఈ సైంటిస్టులందరూ కూడా చెప్పడం ఒప్పుకోవడం ఈ ఈక్వల్ టు ఎంసీ స్క్వైర్ అనే సూత్రం అది చాలా గొప్ప సూత్రం అది అంతటి ఐన్స్టీన్ కూడా విచారణ చేసి విచారణ చేసి ఆయన ఒకటే అన్నాడు నేను విచారణ చేస్తూ పోయ్యాను ఆగిపోయాను ఎందుకు అనంటే ఇక ముందుకు వెళ్ళడానికి నాకు ఏ పదార్థం దొరకట్లేదు విచారణ చేయడానికి అన్ని పదార్థాలు విచారణ అయిపోయింది కానీ నా విచారణలో తేలింది ఏంటనంటే ఏదో ఒక అద్వితీయమైనటువంటి శక్తి అమోఘమైనటువంటి ఒక శక్తి ఉంది దాని నుండే ఈ సృష్టి అంతా అదే ఈ సృష్టిని నడిపిస్తుంది అదే ఈ సృష్టిని తనలోకి తీసుకుంటుంది ఎస్మాత్ జగత్ సర్వం ఎస్మిన్నేవ ప్రలీయతే ఏనేదం ధార్యతే చైవ తస్మై జ్ఞానాత్మనే నమ ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు ఆది మధ్యలయుండు వాడెవ్వడు సర్వమూతానైన వాడెవ్వడు పోతన చూడండి ఎవ్వడు ఎవ్వడు ఎవడు విచారణ ఎవ్వని చేజనించు జగము ఒకటి యవ్వని లోపల నుండు లీనమై రెండోది ప్రశ్న యవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు ఆదిమధ్యల యుండు వాడెవ్వడు ఎవడు ఎవడు ఎవడు అని ప్రశ్న వేసుకుంటూ వెళ్ళాడయన మన ఋషులు కూడా ఏమన్నారనంటే నిజమేనయ్యా అలా ప్రశ్న వేసుకుంటూ కూర్చుంటే ప్రకృతిలో కనుక నువ్వు ప్రశ్న వేస్తే నీకు ప్రతిస్పందన ఉండదు అదే నీకు నువ్వే ప్రశ్న వేసుకోవడం మొదలెడితే లోపల ఖచ్చితంగా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఇప్పుడు నేను కూర్చున్న గోడ దగ్గర ఇదేమిటి అదేమిటి అదేమిటనంటే నాకు దొరకదు అదే నేను ఒక్కసారి అంతర్ముఖత చెంది విచారణ చేసి దాని గురించి ఆలోచించడం మొదలు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు మన ఋషులు యొక్క మార్గంలో మనం మన మీదనే విచారణ చేసుకుందాం అంటే మనకు అనుమానం వచ్చింది కాబట్టి అనుమానం ఎవరికైతే ఉందో వాళ్ళ మీద వాళ్లే మనం విచారణ మొదలుపెట్టుకుంటే చాలా అద్భుతంగా తెలుతుంది విచారణ చేద్దాం బహుశా ఈ రకమైనటువంటి విచారణ ఇది సనాతనమైన విచారణ కానీ అది మీ అందరికీ కూడా కొత్తగా అనిపించచ్చు ఎందుకనంటే మనం వినకపోవడం వల్ల చెప్పకపోవడం వల్ల అది మనకు తెలియకపోవడం వల్ల స్వామీజీ చాలా కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు అను అనుకుంటుంటారు నేను కొత్త విషయాలు చెబితే పనికి మాలిన వాడిని అవుతాను ఎందుకంటే అది నా బుద్ధికల్పన అవుతుంది అశాస్త్రీయమవుతుంది సనాతనమైన సాంప్రదాయాన్ని చెప్తేనే బుద్ధుని వాడిని అవుతాను నేను సాంప్రదాయవేత్తన అవుతాను కాబట్టి ఇప్పుడు నేను చేయించబోయేటువంటి విచారణ ఉందే ఏ విచారణ అయితే మనం ఆత్మ విచారణ అన్నామో ఇంతకు ముందు పరమార్థ విచారణ అన్నామో అది సనాతన సాంప్రదాయంలో మన ఋషులు ఆ విచారణ చేసి తత్వం దగ్గరకు వెళ్ళి నిలబడి ఓహో ఇదే అనమాట అంత్యము సా కాష్టా సా పరాగతిహి ఇంతకు మించి వెళ్ళడానికి ఎక్కడికి అవకాశం లేదు అని సర్వత్రగం సమచింత్య కూటస్థం అచలం ధ్రువం అక్కడికి చేరుకున్నారనమాట ఆ విచారణ మనం చేద్దాం శ్రద్ధగా వినండి ఇప్పుడు కనిపించేటువంటి నా స్వరూ రూపముందే పరిపూర్ణానంద అని మనం ఎవరైతే అనుకుంటున్నామో ఈ పదార్థాన్ని ఇది పదార్థమే కదా ఇది పరిపూర్ణానంద కాదు ఎందుకనంటే పరిపూర్ణానంద రాత్రి పడుకున్నప్పుడు గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఈ శరీరం దగ్గర నిలబడి స్వామి పరిపూర్ణానంద గారు స్వామీజీ అని అంటే నిజంగా ఇదే పరిపూర్ణానంద అయితే ఆ ఏం కావాలని లేచి మాట్లాడేయాలి బాగా ఆలోచించండి ఏం కావాలని లేచి మాట్లాడాలి ప్రతిస్పందించాలి కానీ అది స్పందించటం లేదు మేలుకున్నప్పుడు నా దగ్గర నిలబడి నా దగ్గర నిలబడక్కర్లేదు అక్కడెక్కడో నిలబడి ఏముండో ఈ స్వామీజీ పరిపూర్ణానంద స్వామీజీ అన్నారంటే ఎవరన్నా హా ఏంటండి అని నేను ఇక్కడి నుంచి స్పందిస్తాను అంత దూరంలో ఉన్న వ్యక్తి పిలిచిన చెయ్యెత్తి చూపిస్తే చాలు ఆ నేను కూడా చెయ్యెత్తి చూపుతాను మేలుకున్నప్పుడు స్పందిస్తున్నాను పడుకున్నప్పుడు స్పందించటం లేదు అనంటే ఈ శరీరం పరిపూర్ణానంద కాడు ఫినిష్ దట్ సైట్ ఇది ఒక ఉపాధి అర్థమైందండి మనం ఇప్పుడు ఒక గ్రీన్ కలర్ షర్ట్ వేసుకున్నారు మీరు అందరూ నిలబడున్నారు ఇప్పుడు నేను ఎవరికో చెప్పాలనుకోండి ఏమండోయ్ ఆ గ్రీన్ కలర్ షర్ట్ వండి పిలవండి అన్నాను అనుకోండి మీరు గ్రీన్ కలర్ షర్ట్ వాడు కాదు నిజానికి ఆ షర్టు వేసుకున్నారు కనుక మిమ్మల్ని గుర్తించడం కోసం పిలుస్తున్నాను మీరు అది విప్పేసి రేపు రెడ్ కలర్ వేసుకొచ్చారనుకోండి ఇప్పుడు నేను నిన్న గ్రీన్ కలర్ వేసుకొచ్చారు కదా అని చెప్పి గ్రీన్ కలర్ వాడిని పిలవండి అంటే వాడికి ఎవడికి అర్థం కాదు అక్కడ మళ్ళీ ఆ రెడ్ కలర్ వాడిని పిలవండి చెప్పాలి అలాగని ఆ జీవుడు దేహాన్ని అలా ధరించున్నాడంటే జీవుడు ప్రాణదారి దేహదారి ఫినిష్ వాడు గ్రీన్ కలర్ షర్టు వేసుకుంటే వాడిని ఎలా అయితే గుర్తించామో అలాగని ఇక్కడ కూడా ఈ శరీరాన్ని ధరించున్నాడు కనుక వాడిని పరిపూర్ణానంద అని పిలుస్తున్నాం దీనికి ఒక పేరు గ్రీన్ కలర్ అనేటువంటి ఆ పేరు ఎవరికి మనిషికా షర్టిక గ్రీన్ రంగు దేనికి షర్ట్కి మనిషికి కాదు ఏమండి గ్రీన్ కలర్ షర్ట్ వాడిని పిలువనంటే ఆ గ్రీన్ కలర్ ఆ గ్రీన్ రంగు దేనికి అవ్వబడింది మనిషికే వస్త్రానిక వస్త్రానికి అలాగనే పరిపూర్ణానంద అనే పేరు ఈ శరీరానికి కాదు గుర్తుపెట్టుకోండి ఇది పిండం మాత్రమే దీనికి ఒక పేరు ఇచ్చామంతే నిజమైన పరిపూర్ణానంద ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఉంటే ఇది పరిపూర్ణానందగా వ్యవహరిస్తుందో ఎవరైతే లోపల ఉంటే ఇది పరిపూర్ణానంద స్వామిలాగా ఈ కాషాయ వస్త్రాన్ని ధరించి ఇదిగో ఇలా గంధాన్ని ధరించి బొట్టు పెట్టుకుని ఇలా వచ్చి కూర్చుంటుందో ఆ వ్యక్తి నిజానికి పరిపూర్ణానంద కానేకాడు ఎందుకని వాడు ఇందులో ప్రవేశించి తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత పది రోజులు మైలైపోయిన తర్వాత పదకొండో రోజు తల్లి ఒడిలో కూర్చోబెట్టుకుని విఘ్నేశ్వర పూజ చేసి నక్షత్ర నామనా నక్షత్రనామ్నా నామనా అని పేర్లు పెట్టి ఆ రోజున పాపి పూపే వేవో కాకి చాచీ చూచు దేదో కూక ఇవన్నీ కూకం కంచా ఇవన్నీ చూసి ఆ నక్షత్రానికి చూసి అప్పుడు మన ఇంటికి గురువో లేక మన ఇంటికి పెద్దవారు ఎవరైనా ఉంటే అయ్యా ఇదిగో ఈ పిల్లాడి యొక్క భవిష్యత్తు ఇలా ఉంటుంది ఈ పేరు పెడితే బాగుంటుంది అని వాళ్ళు నిర్ణయిస్తే అప్పుడు మనం శ్రీనివాస శర్మ లేకపోతే అప్పారావు లేకపోతే సుబ్బారావు ఈ పేర్లు మనం ఎప్పుడు పెడుతున్నాం బారసాల అంటే ఎన్నో రోజు మరి పుట్టి అన్ని రోజుల వరకు పేరు లేకుండా ఎలా ఉన్నాం కాబట్టి ఈ పేరు ఎవరిది వాడిదే పేరు కంటే ముందు వాడున్నాడు బాగా ఆలోచించింది కరెక్టే స్వామీజీ మీరు చెప్పింది నిజమే పేరు ఎప్పుడండి పదకొండోరా అంతదాకా వాడు ఆడుతున్నాడు పడుకుంటున్నాడు పాలు తాగుతున్నాడు నవ్వుతున్నాడు చూస్తే ఎత్తుకుంటే ఎత్తుకుంటున్నామే అన్ని వ్యవహారాలు ఉన్నాయి పేరు లేదుగా అప్పుడు అప్పుడు ఎవరైనా వచ్చి వాడితో ముద్దాడుతున్నారు ఇంట్లో వాళ్ళందరూ వచ్చి చూస్తున్నారు వాడు వాడిని చూస్తున్నారు పాలు తాగుతున్నాడు ఉన్నాడు కదా బ్రతుకున్నాడు కదా మరి అప్పుడు పేరు లేదు కదా మరి పేరు లేకుండా వాడున్నాడు కదా అంటే పేరు వాడిది కాదు కదా ఫినిష్ తర్వాత తగిలించాం నామకరణం ఫినిష్ అలాగనే ఇంకొక అంశం ఇంకొక మెట్టు కూడా పైకెక్కుతాం ఈ విచారణలో ఈ శరీరం లేకుండా కూడా వాడున్నాడండో ఇది స్వామీజీ శరీరం లేకుండా ఎలా ఉన్నాడు ఒక్కసారి తల్లి గర్భం నుంచి బయటికి పడే ముందు మనం ఒక్కసారి లోపల విచారణ చేస్తే మన రుచులే కాదు ఈరోజు సైన్స్ కూడా ఎప్పటికైనా సైన్స్ ఒక సత్యాన్ని అంగీకరిస్తుంది ఏం తెలుసా లోపల జీవుడికి శరీరం లేదు తల్లి గర్భంలోకి ఈ జీవుడు ప్రవేశించిన తర్వాత తండ్రి యొక్క ధాతువు నుండి తల్లి గర్భంలోకి వెళ్ళినటువంటి ఆ జీవుడు మొట్టమొదట చాలా అనురూపంతో ఉన్నాడు వాడు ఒక క్రిమి ఒక సూక్ష్మ రూపం జీవి గుర్తుపెట్టుకోండి అది కూడా జీవుడు కాదు సుమ అందులో జీవం ఉంది అంతే ఆ క్రిమి మనం లో పెట్టి చూస్తే ఆ తండ్రి యొక్క ధాతువుని అందులో కొన్ని క్రిములు వేల క్రిములు ఎలా తిరుగుతూ ఉంటాయి ఇలాగ కదులుతూ ఉంటాయి బాగా అర్థం పెట్టుకున్నా అది జీవుడు అనుకోకండి అది కూడా జీవుడికి ఉపాధే ఇప్పుడు ఎలాగైతే నాకు ఈ శరీరం ఉపాధో అలాగనే జీవుడికి ఆ క్రిమికి కూడా ఒక ఉపాధే అది జీవుడు అనుకోకండి అందులో జీవత్వం ఉంది అంతే ఫినిష్ అందులో ప్రాణం ఉంది అంతే అందులో అస్తిత్వం ఉంది అందులో ఉనికి ఉంది అంతే ఆ కదిలేటువంటి ఆ చిన్న క్రిమి సూక్ష్మ క్రిమి ఉందే అది తల్లి యొక్క గర్భంలో ప్రవేశించిన తర్వాత బాగా ఆలోచించండి ఇన్ని వేల క్రిములు కనుక లోపలికెళ్ళి కూర్చున్నాయనంటే ఇంచుమించు ఒక్కొక్క తల్లికి వెయ్యి మంది పుడతారు ఇంక ఇంకేమి సంతాన ఇదేంటి ఆపరేషన్ ఇంకా ఆఖరికి పెళ్ళిళ్ళు మానేయవలసింది ఆ తర్వాత గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇప్పుడు ఒక్కొక్క ఆవిడే వెయ్యి మందిని పుట్టించింది అనుకోండి ఒక ఇంట్లో వెయ్యి మంది అంటే పరిస్థితి ఏంటి అప్పుడు భూమి గజం పదివేలు కాదు ఇంచు ఇరవై వేలో నలభై వేలు ముప్పై వేలు యాభై వేలకు వెళ్ళిపోతున్నప్పుడు భూమి భూమి గట్టిగా ఉంటుందన్నమాట కాబట్టి బాగా ఆలోచించండి అదే తల్లి గర్భంలో ప్రవేశించినటువంటి అన్ని వేల క్రిముల్లో కూడా అన్నీ ఉండవు అన్నీ పడిపోతాయి ఒక్కటో అథవా రెండో అథవా మూడో కొన్నే ఉంటాయి అక్కడ బాగా ఆలోచించండి ఇరవై గంటల లోపు ఫలదీకరణం చెందాలంటారు అది ఉండిపోతుంది ఇరవై నాలుగు గంటల లోపు ఆ లోపలికి వెళ్ళిపోతుంది ఏ క్రిమైతే లోపలికి చొచ్చుకొని అన్నిటినీ తన్నుకొని నెట్టుకొని వెళ్ళిపోతుందో ఆ క్రిమి లోపలికెళ్ళి సెటిల్ అయిపోతుంది తర్వాత మూతపడిపోతుంది ఇంక క్రిములన్నీ అక్కడ ఇరవై నాలుగు వెయిట్ చేస్తుంటాయి గేటు దగ్గర లోపల తల్లి గర్భంలో లోపలికి పిలుస్తారేమో వెళ్తామేమో పిలుస్తారో వెళ్తామేమో ఇంకా ఆ తర్వాత ఇరవై గంటల తర్వాత ఇవన్నీ చనిపోతాయి పోతుంది అన్నీ రాలిపోతాయి అంటే చాందోగ్యోపనిషత్తు అంటుంది మనిషి పుట్టక్కర్లేదు ఆ తల్లి గర్భంలోకి వెళ్ళాడు కదా జీవుడు అంతటితోటి వాడికి జన్మైపోయింది కొంతమందికి అక్కడే అయిపోతుంది పుట్టి ఈ కర్మలన్నీ అనుభవించి ఇలా కూర్చుని ఆత్మబోధ ప్రవచనం భగవద్గీత ప్రవచనాలు మంత్రోపదేశం జపం చేయవలసిన అవసరం లేకుండా కానీ వాళ్ళకేంటి గర్భంలోనే విముక్తి వాడికి తండ్రి ధాతు గర్భంలో చేరింది తల్లి గర్భంలో చేరిన వెంటనే ఒక్కటే వెళ్ళింది మిగతాన్ని అక్కడ ఉండిపోయాయి అవన్నీ చనిపోతాయి ఇరవై నాలుగు గంటల్లో వాటి జీవత్వాన్ని కోల్పోతాయి అయిపోతుంది ఎంత గొప్ప సృష్టి యొక్క విచిత్రం చూడండి తండ్రి గర్భంలో ఉన్నంత వరకు ఆ క్రిములకి జీవత్వం ఉంటుంది ఎంత కాలమైనా సరే కానీ ఒకసారి తండ్రి గర్భాన్ని దాటి బయటకు వస్తే ఇరవై నాలుగు తల్లి గర్భంలో అండం ఏదైతే ఉంటుందో అండం తయారవుతుంది స్త్రీకి ఆ రుతుక్రమం అవుతుంది కదా ఆ రుతుక్రమం అయిపోయి రజస్సు అంతా బయటికి వెళ్ళిపోయిన తర్వాత లోపల ఒక అండం తయారవుతుంది ఆ అండం తయారవడానికి పన్నెండు రోజులవుతుంది రుతుక్రమం అయిన తర్వాత ఆ పన్నెండో రోజున ఈ జీవుడు లోపలికి ప్రవేశించినప్పుడు ఈ రకరకాల ఈ ఎన్నో వేల క్రిములు లోపలికి వెళతాయి అందులో ఆ అండం ఏ జీవుణ్ణి ఆకర్షిస్తుందో ఏ జీవుడు అన్నిటినీ తన్నుకొని చొచ్చుకొని ముందు ఆకర్షించబడి లోపలికి వెళ్ళిపోతాడో ఆ జీవుడే అక్కడ ఉంటాడు మిగతా వాళ్ళందరూ బయట ఉండిపోతారు అందులోకి వెళ్ళినటువంటి ఆ జీవుడు మన కంటికైతే కనపడడు మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే ఎక్కడో కదలిక చిన్న ఆ చలనం కనిపిస్తూ ఉంటుంది ఆ క్రిమి రూపంలో ఆ క్రిమి నిలదొక్కుని నిలబడి అది విదేశం ఇప్పుడు స్వదేశం కాదది తండ్రి గర్భము తండ్రి యొక్క వాతావరణం తండ్రి యొక్క ఆ పరిస్థితులు స్థితిగతులు వేరు అక్కడి నుంచి తల్లి గర్భంలోకి వెళ్ళి పడింది కొత్త ప్రదేశానికి ఆ ఇరవై గంటల్లో ఆ జీవుడు అక్కడ నిలదొక్కుని అక్కడ నుంచి తను నిలబడి అక్కడ తను వేర్లు అక్కడ బాగా ఆలోచించింది ఒక విత్తనాన్ని భూమిలో పడేస్తే ఎలాగైతే నిలబడి పైపెచ్చంతా ఊడి లోపలున్నటువంటి ఆ శక్తి ఆ భూమికి వేర్లు ఎలా అయితే మొలకెత్తుతుందో ఈ అండంలో ఈ జీవుడు చేరి వాడు నిలదొక్కుని పెసరు గింజలా తయారవుతాడు ముందు పెసలు ఉంటుంది కదా శనగలో పెసలో ఉంటుంది కదా అలా తయారవుతాడు ముందు తయారై అక్కడి నుంచి ఒక మొలక బయటకు వస్తుంది దాన్ని పిండము అంటారు దాన్ని ఏమంటారు పిండము తల్లి గర్భంలో ఉండేది అండము అందులో వాడు వెళ్ళి పిండ రూపాన్ని పొందుతాడు చాలామందికి పిండ స్థాయిలోనే మరణిస్తాడు దాన్ని గర్భస్రావము అంటారు అబార్షన్ అంటారు అబార్తెడి చేయండి ఆ పిండమే ముక్కలైపోతుంది ఒక్కొక్కసారి అక్కడ నిలదొక్కోలేక ప్రారంధం రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ రుణం తత్ర విముచ్చి కాతత్ర పరివేదన వాడు నిలదొక్కోకపోతే వాడి కర్మ కాని మనకెందుకు బాధ పోయాడంతే ఇప్పుడు ఇక్కడ కూర్చోకపోతే నేనెందుకు బాధపడాలి వాడి కర్మ వాడికి వినే యోగ్యత లేదు పోతాడంతే ఇప్పుడు రాజమండ్రిలో ఇంచుమించు ఒక మూడు లక్షల మంది ఉన్నారు మూడు లక్షల మందిలో ఎంతమందికి ప్రారంధం ఉందో ఎంతమందికి అర్హత ఉందో ఎంతమందికి ఆ యోగ్యత ఉందో వాళ్లే వస్తారు ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు ఒక ఐదు నిమిషాల తర్వాత నేను ఏదో అనుకున్నానండి ఇక్కడ ఏవో వేస్తారేమో అనుకున్నానండి ఏం వేయలేదండి ఆయన ఏదో ఇస్తారేమో అనుకున్నానండి ఇలా అని ఏదో తీసిచ్చేస్తారనుకున్నానండి అవి ఏమీ లేదండి ఆయన కూర్చుని ఏదో చెప్పుకుంటున్నారు వీళ్ళందరూ తలకాయలు ఒప్పుకుంటున్నారు పుస్తకాలు రాసుకున్నారండి ఇది మాకు ఎందుకంటే లేచి వెళ్ళిపోయాడు అనుకోండి వాడి గురించి నేను బాధపడ్డం ఎందుకు వాడి కర్మ వాడి యోగ్యత లేదు అయోగ్య ఫినిష్ అలాగనే ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి ఆ ఫలదీకరణ చెందినటువంటి అండంలో ఆ జీవికనుక కనుక నిలదొక్కోలేకపోతే ఏ స్థాయిలో పడిపోయినా వాడికి అక్కడ యోగ్యత లేకుండా అయిపోయింది ఫినిష్ మీది కాదక్కడ వాడిది బాగా ఆలోచించండి అందుకనే మీరు బాగా ఆలోచించండి అలాంటి స్థితిలో ఆ పిండ ధరించి ఆ ఒక పప్పులాగా అక్కడ మొలకెత్తినటువంటి చిన్న బీజంలాగా ఉన్నటువంటి స్థితిలో డాక్టర్లు ఏం చేస్తారంటే మందులు పెడుతుంటారు ఆ మందులు ఎవరికి ఇస్తారంటే తల్లికి కాదు సుమా దానికి ఆ పిండము నిలదొక్కుని అది వృద్ధి చెందడం కోసం తగినటువంటి వాతావరణం లోపల ఏర్పడాలని ఇక్కడి నుంచి ఇంజక్షన్లు మందులు ఈవిడ ద్వారా పంపుతుంటారు ఈడ నిమిత్తంగా చేసుకొని అర్థమైందా ఇప్పుడు అక్కడ పొయ్యి ఉంది మీరు బాగా ఆలోచించండి మనం గొట్టం పెట్టి ఊదుతున్నాం ఈ గాలి గొట్టంలో ఊదామంటే ఎక్కడికి వెళ్ళడం కోసం అక్కడికి వెళ్ళి నిప్పుకు తగలాలి అది రాపిడి పొందుతుంది ఆ వాత స్పర్శ వల్ల అది ఇంకా ప్రజ్వరిల్లుతుంది అందుకనే గొట్టం వాడుకును. అందుకని ఈవిడ కూడా గొట్టం లాంటిదే ఈవిడ ద్వారా మందులు ఇంజక్షన్ అన్ని పంపుతుంటే ఎక్కడికి వెళ్తుంది అక్కడికి వెళ్ళి రాపిడి పొందుతుంది అది ప్రజ్వరెళ్ళడానికి అది అవకాశం అనమాట బాగా ఆలోచించింది ఇది ఒక శాస్త్రం ఇలా విచారణ చేస్తేనే మనకు అర్థమవుతుంది సరే అన్ని మందులు మింగాడు అట్మాస్ఫియర్ కండీజువ్గా ఉంది లోపల వాడికి చాలా చక్కగా అన్నీ కుదిరాయి అన్నీ అమరింది ఇప్పుడు బాగా ఆలోచించింది ఇప్పుడు నాలుగో నెల వచ్చిందనుకోండి వాళ్ళు ఇంకా వృద్ధి పిండ వృద్ధి ఐదో నెల ఆరో నెల వచ్చేటప్పటికి అవయవాలన్నీ బయటకు వస్తుంటాయి మీరు బాగా చూడండి ఈ చేతులు ఇలా పొడుచుకొని వస్తుంది ఆ పిండంలో ఈ రెండు చేతులు ఇలా రెండు మొక్కలా ఇలా పొడుచుకొస్తుంది రెండు కాళ్ళు ఇలా బయటకు వస్తాయి తలకా పైకి పొడుచుకొస్తుంది ఒక ఉండలాగా అంతే కనిపిస్తుంది ఇంకా విశేషంగా ఉండదు అవయవాలన్నీ ఏడో నెల వచ్చేటప్పటికీ కళ్ళు ముక్కు కాళ్ళు చేతులు సన్న సన్న వెంటుకలు గోర్లు అన్నీ తయారైపోతుంది ఎవరండి అది హు ఇస్ దట్ ఆథర్ ఆ సృష్టి ఏమిటి అసలు లోపల ఆ శిశువు ఏమీ మీ అమ్మకు తెలియట్లేదు నీకు తెలుసా అసలు దానికి ఆ బుద్ధి ఆ లేదు అది అలా పొడుందంతే అక్కడ సుబ్బారావో అప్పారావో ఎల్లయ్యో పుల్లయో ఇక్కడంటే ఇంత అలరి చేసి ఆగమేఘాల మీద కంగారు పెడుతున్నారు కానీ ఆ తల్లి గర్భంలో ఏమి లేదు అలా పడున్నాడు వాడికన్నీ పొడుచుకుని వస్తూ ఉన్నాయంతే ఎలాగంటే ఒకటే ఎగ్జాంపుల్ చెప్పారు ఒక ఆయన ఇప్పుడు ఇక్కడ మీరున్నారు మీ జుత్తు మీకు మొలిచిందనుకోండి మీకు తెలుసా మీరేమైనా చేస్తున్నారా మీకు ఎలాగైతే మీకు తెలియకుండా మీ జుత్తు మీ గోర్లు మొలుస్తున్నాయో అలాగనే తల్లి గర్భంలో కూడా ఆ పిండ నుంచి కళ్ళు కాళ్ళు ముక్కులు చేతులు అవయవాలు అన్నీ బయటకు అంతే దానికేం సంబంధం లేదు తల్లికి సంబంధం లేదు ఆ శిశువుకి సంబంధం లేదు కానీ జరిగిపోతుంది అంటే ఈ చేసే వ్యక్తి ఎవరో ఒకటి ఉండాలి కదా ఒక వ్యక్తో శక్తో ఏదో ఒకటి ఒకటి ఉండాలి కదా బాగా ఆలోచించింది దీన్ని ఇంత అర్థవంతంగా మొదటి నెల ఇంత రెండో నెల ఇంత మూడో నెల ఇంత నాలుగో నెల ఇంత ఐదో నెల ఇంత ఆరో నెల ఇంత ఏడో నెల ఇంత ఎనిమిదో నెల వచ్చేటప్పటికింత అందుకని ఏడో నెల వచ్చేటప్పటికి ఏడో నెల పూర్తవుతున్నప్పుడు ఒక కార్యక్రమం చేస్తారు స్త్రీకి దాని సీమంతోనయనము అని అంటారు అంటే శిశువు పూర్తిగా వృద్ధి చెందింది ఇక తల్లిగారింటికి పంపించేయాలి ఎందుకంటే ఇంకా ఆవిడ కష్టపడకూడదు బాధలు పడకూడదు ఏడవకూడదు ఇబ్బంది పడకూడదు మానసిక ఒత్తిళ్లకి ఘర్షణలకి లోనవ్వకూడదు అందుకని తల్లిగారింటికి పంపిస్తే ఎంతైనా మాతృప్రేమ ఉంటుంది కదా అంటే ఎందుకు పూర్వం రోజుల్లో మన వాళ్ళు చేసేవారు అనంటే ఈవిడ గర్భవతి బాగా చూడండి ఈవిడ ఇప్పుడు తల్లి కాబోతుంది ఇప్పుడు ఈవిడకి తన తల్లి యొక్క ప్రేమ తన తల్లి యొక్క స్పర్శ కావాలి అప్పుడే ఆ శిశువు క్షేమంగా ఉంటుంది అందుకనే పుట్టింటికి తల్లిగారి దగ్గరికి పంపుతారనమాట అత్తగారి దగ్గర పెట్టారనుకోండి అత్తస్పర్శే అవుతుంది కానీ మాతృస్పర్శ అవ్వడుతుంది అత్తత్త స్పర్శే అంతంత స్పర్శే మాతృస్పర్శ కాదు అర్థమైందండి ఆ మాతృస్పర్శ ఈవిడికి పడి ఈవిడ ఆ శక్తిని పుంజుకుని ఆ శాంతిని ఆనందాన్ని పొంది ఆ తల్లికి అపురూపంగా తన కూతురిని చాలా అపురూపంగా చూసుకుంటుంది అక్కడ తల్లి ఎందుకని తన కూతురు తల్లి కాబోతుంది కనుక ఎంత గొప్ప సైకాలజీ ఎంత గొప్ప ఆ ఇంట్రా కనెక్షన్స్ అన్నీ కూడా మన ఋషులు ఏర్పాటు చేసి పెట్టారండి ఎంత గొప్ప శాస్త్రమండి అండి పుట్టింటికి పంపమనేవారు ఎందుకని ఏ రకంగా అక్కడున్న ఏదో ఒక చిన్న కలతో నలతో వచ్చిందనుకోండి ఆ శిశువు డ్యామేజ్ అయిపోతుంది మానసిక వికారాలు పుట్టేస్తాయి దానికి పిచి పిచ్చి అందుకనే గర్భవతి నిండు చూలాల దగ్గర ఏ ప్రమాదకరమైనటువంటి వాక్యాలు చెప్పకూడదు వాళ్ళ మనస్సుని క్షోభ వాళ్ళని ఏ రకంగానూ బాధ పెట్టకూడదు వాళ్ళకేం తినాలనిపిస్తే వాళ్ళకి హితమైంది వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇవ్వాలి ఎందుకని అప్పుడే నీ సంతానం నీ వారసులు ఇదిగో నువ్వు డిపాజిట్ చేసేవే బ్యాంకులో దానికి వడ్డీ అసలుతోటి బయటకు వస్తుంది మెచ్యూరి ఐదేళ్ల తర్వాత బ్యాంకులో ఇదే ప్రాసెస్ అనమాట ఇక్కడ తొమ్మిది నెలలో బయటకు వస్తుంది అసలు వడ్డీ అన్నిటితోటి మొత్తం డబల్ అయిపోయి బయటకు వస్తుంది అది వచ్చేది దృఢంగా క్షేమంగా వర్చస్సుతో ఉండాలి అంటే దాన్ని ధరించున్నటువంటి ఆ స్త్రీని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పాలు మనకు ముఖ్యం పాలవాడు వచ్చాడు ప్యాకెట్ పోశాడు అనుకోండి పట్టుకొచ్చాడు మనం ఎలా పడితే అలా గిన్నె పట్టుకెళ్ళి పోయించుకున్నాం అనుకోండి అహలు విరిగిపోతుంది ఆ పాత్ర శుద్ధి కూడా చాలా ముఖ్యం అలాగని ఇక్కడ కూడా ఆ శిశువుని ఆ జీవుని ధరించి ఉండేటువంటి తల్లి కూడా ఏ రకమైన మానసిక వికారాలకి లోనవ్వకూడదు మానసిక సంఘర్షణలకి లోనవ్వకూడదు అందుకని ఆ నిండు చూలాలైనటువంటి స్త్రీని ఈ సినిమాలకి ఈ బయట తీసుకెళ్లి ఈ ఘర్షణలు ఈ ఒత్తిళ్లు చూపించకూడదు ఆ సమయంలో పురాణ కాలక్షేపం లేదా మంచి వేదాంత చింతన నామ సంకీర్తన ఒక సాధువుల మధ్య నిలబెట్టడం ఆలయానికి తీసుకెళ్లడం ధ్యానం చేయించడం ఇవన్నీ చేయించండి మీరు ప్రయత్నం చేయండి ఆ శిశువు మరో ప్రహ్లాదుల్లో బయటకు వస్తాడు నిజంగా ఎందుకని ఆ మనస్సు మీద ఆ ప్రభావం తల్లి యొక్క ప్రభావం కరెక్ట్గా డైరెక్ట్గా శిశువు మీద పడుతూ ఉంటుంది సూర్యుడు చూస్తే ఎలాగైతే అతని యొక్క కిరణాలు మన మీద పడుతున్నాయో తల్లి యొక్క బుద్ధి మనస్సు కూడా ఏ రకమైనటువంటి ఆలోచనలు ఏ రకమైనటువంటి భావాలకు గురవుతుందో ఆ భావాలు ఆ ఆలోచనలు ఖచ్చితంగా ఆ మీద పడుతూనే ఉంటాయి అందులో అనుమానం లేదు ఇప్పుడు బాగా చూడండి తొమ్మిది నెలలు అయిన తర్వాత దేహం ఆ చర్మము మాంసము ఎముకల గూడన్నీ తయారయ్యి చక్కగా స్ట్రిక్గా తయారయ్యి బయటకు వస్తుంది ఇప్పుడు మీరు ఆలోచించింది బయటకు వచ్చిన తర్వాత ఆ శిశువుని చూస్తున్నాం పదకొండు రోజుల తర్వాత పేరు పెట్టాం మీరు బాగా ఆలోచించండి ఒక విచారణ మనమే ఇందాక ఒప్పుకున్నాం పదకొండు రోజుల దాకా పేరు లేకుండా ఉంది కాబట్టి తగిలించాం అలాగనే ఈ శరీరం కూడా మూడు నెలల తర్వాతనే ప్రారంభమైంది తల్లి గర్భంలో ఈ శరీరం రాకముందే నేను తల్లి గర్భంలో జీవిగా ఉన్నాను ఒక పిండంగా ఆ పిండ రూపాన్ని ధరించక ముందే ఒక అనుక్రిమిగా ఉన్నాను తల్లి గర్భంలో ఆ క్రిమిగా తల్లి గర్భంలో చేరకముందే తండ్రి యొక్క ధాతువులో ఉన్నాను ఆ ధాతువులో చేరకముందే నేను మజ్జగా ఉన్నాను మజ్జ అంటే ఎముకల మధ్యలో ఉంటుంది ఒక పదార్థం గుజ్జు పదార్థం అలా ఉన్నాను ఆ మధ్యగా తయారవ్వకముందే ఎముక రూపంలో ఉన్నాను దానికి ముందే మాంస రూపంలో ఉన్నాను దానికి ముందే రక్తరూపంలో ఉన్నాను దానికి ముందే రసరూపంలో ఉన్నాను ఆ రసం ఎక్కడిది తండ్రి తీసుకున్నటువంటి ఆహారం లోపల అరిగిన తర్వాత రసంగా మారుతుంది మిగతాది పిప్పిగా మారిపోతుంది ఆ రసరూపంలో ఉన్నాను నేను ఆ రసంగా మారకముందే అన్న రూపంలో ఉన్నాను ఆ అన్న రూపంలో రాకముందే వృక్ష రూపంలో ఉన్నాను ఆ వృక్షరూపం రాకముందే బీజరూపంలో ఉన్నాను ఎక్కడున్నానో ఏమిటో నాకేం తెలియదు కాబట్టి నాకు ఒక రూపం అంటూ లేదు ఇప్పుడేమిటో ఈ శరీరం చూసి ఇదే నేను పరిపూర్ణానంద అనుకుని భ్రమ చెందేనా చాలా శుద్ధ తప్పు కాబట్టి నాకు శరీరమూ లేదు నాకు పేరూ లేదు నామము నాది కాదు నాకు ఇవ్వబడింది పదకొండో రోజు రూపము నాది కాదు ఎందుకని ఏ రూపం ప్రతి ప్రతి మారిపోతూ ఉంది ప్రతిక్షణం మారిపోతూ ఉంది ఏ రూపం ఇక రెండోది నేను చిన్నప్పుడు పదేళ్లకు ఒకలా ఉన్నాను ఇరవయో ఏటా ఒకలా ఉన్నాను ముప్పయో ఏట ఒకలా ఉన్నాను నలభయో ఏట ఒకలా ఉన్నాను యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై పోయిన తర్వాత ఇంకోలా ఉంటాను స్వామీజీ చనిపోయిన తర్వాత ఉంటాడా ఓడిపించివాడా నువ్వు పుట్టక ముందే ఉన్నావు చనిపోయిన తర్వాత ఎందుకుంటో ఖచ్చితంగా ఉంటావు నాయం కుతిన్న బూవ కశ్చిత్ అజో నిత్య శాశ్వత అయం పురాణ నే హన్యమానే శరీరే వాసాసి జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహాతి నరోపరాణి ఇదే భగవద్గీతలో వస్తుంది మనం చూస్తాం కూడా కాబట్టి శరీరం అనేది ఒక రూపం ఇది నాది కాదు ఇది ఇవ్వబడింది ఒక కాలంలో ఇవ్వబడింది ఈ పేరు పరిపూర్ణానంద అప్పారావు సుబ్బారావు ఈ పేరు కూడా నాది కాదు ఇవ్వబడింది అందుకనే మా గురువు నేను అనుకుంటుంటాను ఎప్పుడు పరిపూర్ణానంద అనే పేరే దీనికి బరువు ఇక దీనికి బిరుదులు ముందు ఒక ఇరవై ఐదు తగిలించుకొని ఓ కచపుచ ఖపు కచపుచ ఖుజ ఇరవై ఐదు ఆ బిరుదులన్నీ వేసుకోవాలన్నమాట పుస్తకాల్లో బ్యానర్ల్లో ప్యాంప్లెట్లు అన్నీ వేసుకోవాలి అవి అవి వేయకపోతే కోపం అనమాట ఇంకా ఇడియట్ బుద్ధి లేదా నాకు ఎన్ని బిరుదులు ఉన్నాయో నీకు తెలియదా ఓ స్వామీజీ నిజంగా ఇలా మాట్లాడారు నాకు ఏడు బిరుదులు ఉన్నాయి నీకు బుద్ధి లేదా చివాడా బిరుదో బురదో పెద్ద బురద అందులో ఈ బురదలో ఈ బిరుదులు ఎన్ని అందుకనే ఒక ఆయనన్నారు స్వామీజీ మీకు ఒక మంచి బిరుదు ప్రధానం చేద్దాం అనుకుంటున్నామండి చాలా మంచిదండి అటు పక్క స్వామీజీ ఉన్నారు ఆయనకి ఇవ్వడానికి చాలా ఇష్టం నాకేం అవసరం ఎందుకని ఈ పరిపూర్ణానంద అనే పేరు కూడా నాకు పెట్టేటప్పుడు మా గురువు గారు సన్యాసం ఇచ్చిన తర్వాత ఒక మాట అన్నారు నాయన అసలు పేరు అనేది ఉండదు సన్యాసికి అన్నీ వదులుకున్న తర్వాత పేరుతో పనిం కానీ నువ్వు సమాజంలో తిరుగుతున్నప్పుడు నిన్ను పలకరించాలి కదా ఎవరన్నా ఆ పలకరింపు కోసం ఈ పేరు అంతే ఫినిష్ దీని పేరు వాచ్ అని మనకే కాని దీనికి అడగండి నీకు తెలుసే నీకు దీని పేరు గాంధీ వాచ్ మళ్ళీ నీకు తెలుసా నీకు ఎంత పెద్ద బిరుదో గాంధీ పేరు కూడా తగిలింది నీకు అని అడగండి అదేం స్పందించదు ఇది కూడా అంతే ప్రాణం పోతే పరిపూర్ణానంద మీరు ఎంత గొప్పవారండి ఏమన్నా అలానే ఇది ఎంతో ఇది అంతే ఆ ప్రాణం ఉన్నంత వరకు ఇది నేను అలాగా నా దింతా నీ తింతా నేనెంత అదంతా ఇదంతా అనుకుంటుంది అది పోయిన తర్వాత ఏం మాట్లాడదు కానీ ఈ పేరు దానిదే అలా విచి విన్యాస దానికి అసలు సంబంధమే లేదు పట్టించుకునే పట్టించుకోదు బాగా ఆలోచించింది అందుకని నాకు ఒకసారి ఒక ప్రశ్న వచ్చింది ఏమండి ఈ పేరు మనం పెట్టాం కదా ఈ పిండానికి చనిపోయిన తర్వాత పితృకర్మలు చేస్తారు కదా పలానా నాన్నగారిది మా తాతగారిది అని మూడు తరాలకి అర్ఘ్యం ఇస్తారు ఇక్కడ పిండ చేస్తారు ప్రతి మాసంలో అమావాస్య నాడు అర్ఘ్యప్రదానం చేస్తారు అర్ఘ్యం ఇస్తారు కదా మరి ఈ పేరు వాడిది కానప్పుడు ఇది ఎలా వెళుతుందండి అక్కడికి ఇది మనం పెట్టుకుంది పేరు ఇక్కడ భూలోకంలో వాడికి ఎక్కడ తెలుస్తుంది అక్కడ ఏమన్నా వాడి పేరు ఉంటుందా అని అడిగితే నవ్వుకుని ఆయన సమాధానం చెప్పారులేండి అయ్యా ఈ కర్మ ఎవరు చేస్తున్నారు నువ్వు వాళ్ళుగా చేసేది ఈ కర్మ ఎవరు చేసుకుంటున్నారు నువ్వు కాబట్టి ఇప్పుడు ఈ కర్మ నువ్వు చేస్తున్నావు కనుక ఇప్పుడు నువ్వు అమెరికాలో ఉన్నావనుకో నీకు నేను ఫోన్ కొట్టాలనుకో ఏ కోడ్ పెట్టి కొట్టాలి నేను చెప్పండి అమెరికా కోడ్ కొడితేనే అమెరికాకి ఫోన్ వెళ్తుంది ఢిల్లీలో ఉన్నాననుకోండి ఏ కోడ్తో నేను ఫోన్ చేస్తే వెళ్తుంది ఢిల్లీ కోడ్ కాబట్టి ఇప్పుడు నువ్వు భూలోకంలో ఉన్నావు కనుక వాడికి నువ్వు ఇవ్వదలొచ్చుకుంది భూలోక నియమంతో నువ్వు వర్తింపజేయాలి కానీ ను ఆనిమాని నియమాన్ని వర్తిస్తే వెళ్ళదయో బాబు కాబట్టి ఇక్కడ వాడి పేరు చెప్పుకుంటూనే ఈ కోడ్ కొడితేనే ఓపెన్ అవుతుంది వాడికి అర్థమైందా మీకు ఇదే డీకోడింగ్ అనమాట ఇది ఇప్పుడు అప్పారావు నామధేయస్య అప్పారావు పిదుహు సుబ్బారావు నామధేయస్య ఇది డీకోడింగ్ అనమాట ఇదే కోడ్ అనమాట దానికి దీన్ని డీకోడింగ్ చేస్తేనే అక్కడికి వెళుతుందండి కాబట్టి ఇవన్నీ చాలా మర్మాలండి చాలా సూక్ష్మ అంశాలి కాబట్టి ఆ జీవుడికి ఏ జీవమైతే ఈ శరీరంలో ఉందో ఆ జీవుడికి నామము లేదు రూపము లేదు అంతేనా ఇప్పుడు ఒప్పుకుంటారా నామ నామరూపాలు లేవు మరి స్వామీజీ ఈ పుట్టడం నువ్వు ఉండగానే జరిగిందిరా నీ చుట్టూత ఎలాగా అనంటే బాగా ఆలోచించండి ఈ ఎగ్జిబిషన్కి వెళ్తా నేను చిన్నప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఒక షాపులో ఒక మిఠాయి అమ్ముతున్నాడు అనమాట ఏంటంటే చాలా అందమైన మిఠాయి రెండి రెండు అని చెప్పి ఆ మిఠాయి పట్టు చూపించాడు ఒక పుల్ల పట్టుకున్నాడు దాని చుట్టూ ఇంత గులాబీ రంగులో ఇలా ఉందనమాట ఓ ఇంత లావుగా అది చూపిస్తున్నాడు అందరికీ నేను అడిగాను నాకు అది కావాలని అడిగాను వెంటనే వాడేంటే ఎడం చేతిలో పుల్ల ఉంది దానికి ఏం లేదు ఈ పుల్లకు అన్నీ ఉన్నాయన్నమాట ఆ మిఠాయి ఉంది ఈ పుల్లకి ఏమీ లేదు నేనన్నా నాకు ఈ మిఠాయి కావాలన్నా ఇస్తానని ఈ చేతి చూపించాడు మరి ఈ పుల్లిస్తావేంట్రా ఇది అడుగుతుంటేనంటే ఇదే రా బాబా మిఠాయి అన్నాడు ఏం చేశాడంటే అదొక చిన్న రౌండ్ తిరిగేది ఒకటి ఉంది దాంట్లో ఈ పుల్లెట్టి లాలాలాలా అన్నాడు ఇలా అలా తయారైపోయింది వచ్చింది ఆ పుల్ల నా చేతిలో పెట్టాడు అలానే నువ్వు కూడా పుల్లరా బాబు పుల్లయ్యా ఆ పుల్ల పోదు పైన చుట్టుకుంది మళ్ళీ ఆ మిఠాయి నోట్లో పెట్టుకుంటే అలా పోతుంది మీరు చూడండి ఆ పుల్ల పోదు ఆ పుల్ల రాదు అది అలానే ఉంది కానీ దానికి మిఠాయి అంటుకుంది ఆ మిఠాయి ఏమైంది కాలగర్భంలో తినేస్తే అలాగనే ఇది కూడా మిఠాయి రానాన్న లోపల పుల్ల ఎవడికి అక్కర్లేదు ఇది మిఠాయి కావాలి బ మా వారు ఎంత మంచివారు మా ఎంత మంచిదో ఎన్ని మిఠాయిలు అనమాట తర్వాత ఆ పుల్లైతే అంతే పవనో నివసతి యత్పవసతి తావృతి కుశే గతవతి వాయో దేహాే భార్యా బిభ్యతి తస్ కాే యవద్విత్తో పార్జనసక్ తావీ పరివారో రక్ పశ్చాజీవతి జర్జర దేహే వార్త కి పృచ్చతి అందుకని శంకర్లంటారు భజ గోవిందం భజ గోవిందోవిందం భజ మూఢమతే సంప్రాప్ సీ నహి రక్షే ఇప్పుడు ఒక్క విషయం మీరు అర్థం చేసుకోండి ఆ తత్వానికి ఆ జీవుడికి తండ్రి గర్భంలో ఉన్నాడు అది ధాతువులో ఉన్నాడు మధ్యలో ఉన్నాడు మాంసంలో ఉన్నాడు రక్తంలో ఉన్నాడు రసంలో ఉన్నాడు అన్నంలో ఉన్నాడు అసలు ఎలా వచ్చాడు రా వీడు ఏ రకంగా ఈ సృష్టిలోకి చొరబడ్డాడు తస్మాద్వా ఏ తస్మాత్మన ఆకాశ సంభూత అయ్యా ఈ యావత్ సృష్టికి ఒక తత్వం ఉంది కారణం అదేంటి ఆత్మా దాని పేరు ఈ యావత్ సృష్టికి కారణం ఒకటి ఉంది దానికేంటి పేరు ఆత్మా ఎలాగైతే బాగా ఆలోచించండి మనకొక రూపం లేదు ఒక పేరు లేదు శ్రద్ధగా వినండి కానీ కాలగ్ర కాలగర్భంలో మనం అలానే ఉన్నాం మనకు ఒక రూపం చుట్టుకుంది అంతే కదండి ఈ జీవుడికి చుట్టూతా ఒక పిండం ఏర్పడింది ఆ పిండం మొలకెత్తింది ఈ అవయవ విశేషాలతోటి ఇంద్రియాలతోటి ఈ శరీరం దాల్చా మనం బాగా ఆలోచించండి బాగా ఆలోచించండి అందుకనే డాక్టర్లు కూడా ఆపరేషన్ పడింది అనుకోండి ఎక్కడైనా బాగులేదనుకున్నప్పుడు ఎవరికి ఆపరేషన్ చేస్తారండి దేహానికి ఆపరేషన్ చేస్తారా జీవుడికి చేస్తారా కానీ దేహానికైతే నొప్పు ఉండదండి నొప్పెవరికి జీవుడికి చూడండి గమ్మత్తేంది జబ్బేమో దేహానిది నొప్పేమో జీవుడిది అదే మన బాధంత సంబంధం లేదంతా మన మీద పెట్టుకుని ఏడుస్తున్నాం ఇక్కడ జబ్బుదేంది దేహాన్ని ఎవరు మిమ్మల్ని కొడితే మీరు కింద పడితే మీరే ఏడవాలి ధర్మం ఇప్పుడు మీరు కింద పడితే నేను ఏడవడం ఆలోచించింది అందుకనే ఇక్కడ శాస్త్రం అంటుంది జబ్బు దేహానిదే కానీ ఆ దేహంలో వాడున్నాడు కదా ఆ దేహము నాది అనుకుంటున్నాడు కనుక దాని ధర్మాలన్నీ వాడుకు అంటుకుంటున్నాయి అందుకనే ఎడుస్తున్నాడు వాడు అందుకనే శంకర్లు అంటారు మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచత్రజిహ్వే న్రాణ న చవ్యోమ భూమి నేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం బాగా ఆలోచించింది అసలు అంత దాకా అక్కర్లేదండి ఇంత నొప్పి నొప్పి ఎక్కడో పెద్ద ఒక గాయం అనుకోండి అయ్యో అయ్యో అయ్యో నొప్పి నొప్పిని ఎగిరాడు సరే భోజనం పెట్టాం మందులేశాం పడుకున్నాడు ఇంకా నిద్రలోకి వెళ్ళిపోయాడు గాఢ నిద్రలో ఇప్పుడు అసలు ఆ నొప్పి తెలియట్లేదు వాడికి అలా పడుకున్నాడు ఎగిరిన వాడే కదా ఇప్పుడు ఎందుకు ఏం మాట్లాడకుండా పడుకున్నాడు అదే రోగం ఉంది జబ్బు ఉంది ఆ శరీరానికి ఆ వ్రణం ఉంది దాని బాధ అంతే ఉంటుంది మరి ఇప్పుడు ఎందుకు అనుభవించట్లేదంటే ఇప్పుడు ఆ నిద్రలో శరీరం నాది కాదనుకుని వదిలేశాడు అందుకని వాడికి సంబంధం వాడు ఎడవట్లేదు హాయిగా ఉన్నాడు వాడు ఎప్పుడైతే మేలుకున్నాడో శరీరంతో తగులుకున్నాడు అంతే అక్కడి నుంచి మొదలెట్టాడు ఏడుపు మళ్ళీ ఉదయం లేచినప్పటి నుంచి కుయ్యో కుయ్యం అంటుంటాడు ఏంట్రా రాత్రి అంతా ఏం చేయను నన్ను నాకు నొప్పి అంటాడు వాడు వాడి తప్పు కాదు ఎందుకని తగిలించుకున్నాడు కనుక తంటాలు పడుతున్నాడు అందుకనే ప్రకృతి ఆశ్రమంలో రామరాజు గారిని ఒక ఆయన ఇప్పుడు తొంభై నాలుగేళ్ళు ఆయనకి తొంభై ఐదేళ్ళు తొంభై ఆరేళ్ళు ఆయన అంటారు తంటాలు పడ్డవి ఎందుకు వదిలించుకుని ఒడ్డును పడరా అంటారనమాట కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే శరీరానికి తీసి పారేయాలి ఇకూడదండి ఇదేంటి శరీరమాద్యం ఖలు ఏంటి చెప్పండి బాగా చెప్పాలి మూడు సాధనాలు చెప్తాను శరీరవాద్యం ఖలు భోగ సాధనమా శరీర మాద్యం ఖలు ధర్మ సాధనమా శరీర మాద్యం ఖలు మోక్ష సాధనమా హ్యాట్స్ ఆఫ్ ఆ మాట అంటే మీకు ఆత్మబోధ నేను చెప్తాను ఏది శరీర మాద్యం ఆ ధర్మ సాధనం కూడా పక్కన పెట్టేది మోక్ష సాధనం ఎందుకని మోక్షమే మన లక్ష్యం మోక్షమంటే ఏంటి జ్ఞానప్రాప్తిరేవ మోక్ష జ్ఞానమంటే దేని గురించి బాగా ఆలోచించండి ఈ దేహం గురించి కాదు సుమా ఇందులో ఉండేటువంటి అవయవాలు ఇంద్రియాల గురించి కాదు సుమా లోపల ఎక్కి దిగి నడిచి బయటకొచ్చేటువంటి ప్రాణం గురించి కాదు సుమా ఈ ఎముకల గురించి కాదు సుమా దేని గురించి లోపలున్నటువంటి ఒక తత్వం ఒకటి ఉంది దాని గురించి తస్మాద్వా ఏ తస్మాత్మన బాగా ఆలోచించింది ఎలాగైతే నాకు శరీరం లేదో ఒక శరీరం నన్ను చుట్టుకుందో నాకు పేరు లేదు ఒక పేరు నాకు పెట్టబడింది నామరూపాలు నాకు లేదు అలాగనే ఈ సృష్టికి తత్వము మూలభూతమైనటువంటి పదార్థం ఒకటి ఉంది దాన్ని ఆత్మ అంటుంది శాస్త్రం దానికి కూడా నామరూపాలు లేవు కానీ ఈ సృష్టి దాన్ని చుట్టుముట్టిందంటే వచ్చింది పెరిగిందంటే ఎలా పెరిగింది ఆ ఆత్మ నుండి ఆకాశం అనేది బయటకు వచ్చింది ఆకాశాద్ అందు నుంచి వాయు వచ్చింది వాయురగ్ని అగ్ని వచ్చింది అగ్నే అందులో నుంచి జలం వచ్చింది అద్భు పృథివీ అక్కడి నుంచి నీళ్లు వచ్చింది భూమి వచ్చింది పృథివియా ఓషధయ అక్కడ నుండి ఔషధులు బయలుదేరాయి ఓషధీభ్యోన్నం అన్నారుష ఆ అన్నం తిన్నటువంటి అది రసమైంది రక్తమైంది మాంసమైంది మజ్జైంది మేధ అయింది అస్థి ఆ ధాతు తల్లి గర్భంలోకి వెళ్ళింది అక్కడ ఒక పిండరూపాన్ని ధరించింది శిశు రూపాన్ని ధరించింది ఇదిగో బయటకు వచ్చింది ఇలా ఉంది కాబట్టి నా నిజస్వరూపం ఏమిటి అవునా స్వామీజీ అయితే ఈ శరీరం నాది కాదు ఈ పేరు నాది కాదు నామ రూపాలు రెండు నాది కాదు మరి నేను ఆత్మ అంటున్నారు కదా ఆత్మ కహ అసలు ఆత్మ అంటే ఎలా ఉంటుందండి పరిపూర్ణానంద్ అంటే ఇదిగో ఇలా ఇలా ఉంటాడండి ఇంత ఎత్తు అండి ఇంత లావండి ఈ కలరు ఈ కాంబినేషన్తో ఉంటారండి బట్టలు కట్టుకుంటారు ఈ ఈ విశేషణాలన్నీ చెప్తున్నారు కదా పరిపూర్ణానంద ఈ శరీరాన్ని గుర్తించడానికి మరి ఇది శరీరం కాదు కదా ఈ పేరు తంది కాదు కదా ఇదంతా పెట్టబడింది కదా ఇది కాలక్రమంలో ఇవ్వబడింది కదా మరిది ఆత్మ ఎలా ఉంటుంది స్వామీజీ ఆత్మాకా అక్కడికి వెళ్ళారు మన ఋషులు ఎక్కడి కాదు ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు ఒక ఆయన ఉన్నాడు అది మూలనుందిరా బాబు అందుకనే మూలం అన్నారు అది కనపడకుండా ఎక్కడ దానికి పోతనే చెప్తాడు లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది నలోకంబగు పెంచీ కటికి ఏకా ఏకాకృతినే వెలుగొందు వాడు మూల కారణం అలాగనే ఆత్మ కూడా ఈ చర్మాన్ని దాటి మాంసపు పిండాన్ని దాటి ఎముకల గూడును దాటి హృత్పుండరీకాన్ని దాటి చిదాకాశాన్ని దాటి లోపల ప్రకాశిస్తున్నాడు ఈ మాంసమయ పిండం దానికి సంబంధం లేదు ఇది పెరుగుతూ ఉంది తరుగుతూ ఉంది కనుమరుగైపోతుంది ఒకప్పుడు పడిపోతుంది కానీ వాడికి చుటి లేదు నాశనం లేదు అందుకనే దానికి పేరు ఆత్మా అతీతి ఆత్మ ఆత్మా కహ ఆత్మ అంటే ఏమిటి అని అడిగారు తప్పకుండా ఆత్మ యొక్క తత్వాన్ని బోధ బోధపరుస్తుంది ఈ గ్రంథం అందుకనే దీనికి పేరు ఆత్మబోధ అనే పేరు వచ్చింది అందుకనే దీనికి పేరు ఆత్మబోధ ఇప్పుడు మీరు ఏది గ్రహించినా గ్రహించకపోయినా పర్లేదు ఈ లోకంలో కానీ ఆత్మబోధ కలగకుంటే జన్మ వ్యర్థమైంది